ేవాదీనామీ బ్రహ్మవిద్యా అస్తి అధికార్ఞాతం తత్పరే ఈ అధికరణంలో ఏం చెప్పారు దేవతలకి కూడా బ్రహ్మ విద్యంలో అధికారము అంటే యోగ్యత అని చెప్పారు అలాగే ప్రారంభమైందిగా ఇది సంభవాత్ అని చెప్పారు సంభవాత్ ప్రథమ సూత్రం అలాగే ఉన్నది ఇక్కడ అక్కడ చెప్పిన దాన్ని తిరగేస్తున్నారు మళ్ళీ మనమే పారేస్తున్నారు పర్యావర్త్యతే తిరగేసి మళ్ళీ సిద్ధాంతమేద పారేస్తున్నారు దేమిని మహర్షి ఏమని అటువంటి అధికారము ఉన్నది అని మీరు ఏదైతే ప్రతిజ్ఞ చేసినారో ప్రతిజ్ఞ అంటే మొట్టమొదటి సూత్రంలో ఉంది ప్రతిజ్ఞ తదుపరియ్యపి బాదరాయణ సంభవాత్ అది సూత్రం తదుపరియ్యపి అంటే మనుషుల పైన ఉండే దేవతల కూడా వేదాంతముందు అధికారము గలదు ఎందుకంటే సంభవము సంభవిస్తుంటే ఎందుకు కాదనాలి సంభవం అవుతున్నప్పుడు ఎందుకు కాదనాలి అని బాదరాయణ మహర్షి అన్నారు అంటే ఈయన దాన్ని తిరగేసి మళ్ళీ బాదరాయణ మీదే విసురుతున్నాడు దేమిని ఏమని నువ్వు చేసిన ప్రతిజ్ఞని తిరగేసి నీ మీదే పారేస్తున్నాము అంటే సంభవాత్వం నువ్వు అన్నావు కనుక అసంభవము మేము నిరూపిస్తున్నాము ఎలాగా అక్కడ పర్యావర్తిత అంటే పుల్ల ఏం రాశారు తిరగదోడము కరెక్ట్ తిరగదోడుతున్నా మంచిగా రాశారు దేవాదీనామనధికారం జయమినిరాచార్యో మన్యతే సూత్రాన్ని వివరిస్తున్నారు జయమిని ఆచార్యుడు దేవతలకు అధికారము లేదు అని ఆయన యొక్క అభిప్రాయము ఆయన దృఢ నిశ్చయం దేవతలకు అధికారము లేదు కస్మాత్ ఎందువలన మధ్వాదిశ్వసంభవా మధు మొదలైన వాటి మధు మొదలైన వాటి దేవతలకు అధికారము సంభవము కాదు కనుక అంటే ఉపనిషత్తులో ఒక చోట సంభవం కాదు అంటే ఇంకా మొత్తం మీద సంభవం కాదు అని అలా చెప్తారు వాళ్ళు ఇప్పుడు ఒక కర్మకి అధికారం లేదు అంటే ఇంకా ఆ చుట్టుముట్టూ ఉండే కర్మలు వేటికే అధికారం ఉండదు సంథింగ్ లైక్ దాట్ బ్రహ్మవిద్యాయా అధికారాభ్యుపగమేహి విద్యాత్వా విశేషాత్ మధ్వాది విద్యాస్వతి అధికార అభ్యుపగమేత ఇప్పుడు దేవతలకు బ్రహ్మ విద్యలో అధికారము గలదోను నువ్వు స్వీకరిస్తే అధికార అభ్యుపగమే అంటే అధికారము గలదును స్వీకరిస్తే బ్రహ్మవిద్య ఏ విధంగా విద్యయో అదేవిధంగా మధువిద్య ఇత్యాదులు కూడా విద్యలే మధు విద్యల ఎందు కూడా మధువిద్య ఎందు ఇత్యాది విద్యల ఎందు దేవతలకు అధికారము గలదు అని స్వీకరించినట్లు అగును అంతే కదా బ్రహ్మ దేనియందు అధికారము బ్రహ్మ దేవతలకు అధికారం ఉందా ఉంది అయితే మధు విద్యలోనూ ఉండాలి అదేవి బ్రహ్మ ఉంటే మధు ఎందుకు ఉండాలి ఏమి అది విద్య ఇది విద్య ఇప్పుడు ఎంఏ పాలిటిక్స్లో సీటుకి యోగ్యత ఉంది అంటే ఎంఏ సోషియాలజీలో సీట్కి యోగ్యత ఉండదా ఏమే అది ఆర్ట్సే ఇది ఆర్ట్సే ఆర్ట్స్లో దేంట్లోనైనా సీట్ ఇస్తారు అంటే పాలిటిక్స్లో ఇచ్చినా సోషియాలజీలో కూడా ఇవ్వచ్చు కాదు పాలిటిక్స్కే అధికారం ఉంది సోషియాలజీకి అధికారం లేదు అంటే అది వినడానికి కూడా బాగులేదు కాబట్టి దేవతలకు బ్రహ్మ విద్య ఎందు అంటే మధు విద్య కూడా అధికారం ఉన్నదని అంగీకరించినట్లే అవుతుంది ఓకే అంగీకరిస్తే నష్టమేమిటి అంతా నష్టమే నైవం సంభవతి ఇది సంభవమే కాదు అసలు మధు విద్యంలో అధికారము మధు విద్య ఇత్యాది విద్యలయంలో అధికారము సంభవమే కాదు ఎందుకంటే కథం అంటే అది ఆదిత్యో దేవ మధు ఇ మనుష్యా ఆదిత్యం మధు అధ్యవసానేనా ఉపాసీరం అని ఆదిత్య అసౌవాదిత్యోదేవ మధు అని చాంద్ర చోపనిశత్తు మూడో అధ్యాయం ప్రథమ ఖండలో ఆ మధు ఉపాసన మధు విద్య అక్కడ ఆదిత్యుణ్ణి మధువుగా ఉపాసిస్తారు మధువే అని భావన చేస్తారు అధ్యవసానము అంటే భావన చేయటం ఆదిత్యుడు మధు అని భావన చేస్తారు మధు అధ్యవసానేనా అధ్యాసేనా అధ్యాస అధ్యవసానం కాదు అధ్యాస అధ్యాస అంటే సూపర్ ఇంపొన్ శాస్త్రీయమైన అధ్యాస ఈ అధ్యాస అనే మీరు గమనించాలి తాను చూసి అనుకున్నప్పుడు అధ్యాస అది అజ్ఞానకృతమైన అధ్యాస విష్ణు సాలగ్రామశల ఎందు బుద్ధి శాస్త్రము చేత బోధింపబడిన అధ్యాస అలా అనుకో లైక్ దాట్ ఇప్పుడు మీకు అప్పుడప్పుడు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో అధ్యాసం చేస్తారు ఎలా చేస్తారంటే స్క్రీన్ మీద ఒక ఒకటి పెడతారు ఒక బొమ్మలాటికి పెడతాడు కింగ్ అని పెడతారు తీసి ప్రైమ్ మినిస్టర్ అని పెడతారు ఒకటి పెడతాడు అది స్క్రీన్కి స్టిక్ అవుతుంది ఒక కట్టెతోటి అది నడుపుతూ ఉంటాడు సో ఏమని చెప్తాడు ఏ విషయం that this, uh, this figure is our prime minister. I'm going to tell you. All over the world I'm going to tell you. Our figure may have one booster. Prime Minister will booster. Let us assume that the Prime Minister has travelled to USK. And he will have to tell you. I'm going to tell you, I'm going to tell you, I'm going to tell you, CNN is a new show. CNN is a new show. CNN is a new show. It's a new show. అనుకో అక్కడ తక్కువ మని కర్మతో తీసుకుని చాలా డ్రమటిక్గా ఉంటుంది మీరు ఇన్వాల్వ్ అయిపోతారు దాంట్లో దట్ ఇస్ ద్యూర్ దాట్ ద ప్రైమ్ మినిస్టర్ ట్రావెల్డ్ టు యూఎస్ఏ సో దిస్ ఈజ్ న్యూయార్క్ నౌ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ఇన్ న్యూయార్క్ నవ్ హీ ఈజ్ లైక్లీ టు మీట్ ఒబామా వాట్ ఐడియాస్ హీ విల్ ప్రజెంట్ టు హిమ్ వాట్ ఐడియాస్ హీ విల్ టేక్ ఫ్రమ్ హిమ్ అంటూ చర్చ మొదలు పెడతారు ఏదో చర్చ సో దీన్ని అధ్యాస అంటారు అది ప్రైమ్ మినిస్టర్ కాదుగా బొమ్మ ఆ బొమ్మని ప్రైమ్ మినిస్టర్ అనుకోమంటాడు ఏమిటి అంటే మీరు చెస్ కూడా ఇది కెంగు ఇది బంటు ఇది మినిస్టరు క్వీన్ క్వీన్ కూడా ఉంటుంది మినిస్టర్ ఇవన్నీ ఉంటాయి అధ్యాస కూడా శాస్త్రీయమైన అధ్యాస అజ్ఞానకృతమైన అధ్యాస కాదు కాబట్టి ఇక్కడ సూర్య భగవాను చూసి మధు ఆయన తేనె ఉంటాడు పొద్దున్నే చూస్తే తేనెపట్టు ఎర్రగా ఉంటుంది తేనెపట్టు కూడా కొంచెం మోడార్లెస్ గుండ్రంగా మోడార్లెస్ ఏదో ఆసేపులో ఉంటుంది తేనెపట్టు నుంచి తేనె వస్తుంది సూర్యుడిని ఉపాసన చేస్తే మీరు స్వర్గము తేనె లభిస్తుంది తేనెపట్టు నుంచి తేనెకేకలు బయటకు వస్తాయి సూర్యుడి నుంచి కిరణములు బయటకు వస్తాయి చదవండి ఆ విద్య ఉపాసన కాబట్టి ఆ విధంగా మానవులు ఆ దేవుణ్ణి ఆదిత్య దేవుణ్ణి చూసి ఈయన మధువు అని ఉపాసిస్తారు మానవులు ఉపాసిస్తారండి దేవాదిషు హీ ఉపాసకేషు అభ్యుపగమ్యమానూ ఇప్పుడు మీరేమంటున్నారు దేవతలకు కూడా అధికారం ఉంది అంటే మానవులు ఉపాసన చేసినట్టుగానే దేవతలు కూడా ఉపాసన చేస్తారు ఇది మరి ఉపనిషత్తులో ఉంది కదా ఇది బ్రహ్మ ఉంది కదా కాబట్టి దేవతలు కూడా ఉపాసన చేస్తారు అని మీరు అంగీకరించినట్లు అవుతుంది ఒకే అంగీకరిస్తే ఏమవుతుంది ఆదిత్య కం అన్యం ఆదిత్యముపాసీత కాబట్టి దేవతలు కూడా మధువిద్యని ఉపాసన చేస్తారు ఆదిత్యుడు దేవతలలో ఒకడు ఆయన ఇప్పుడు కూర్చొని ఉపాసన చేయాలి ఎవరిని ఉపాసన చేయాలి అసౌవా ఆదిత్యో దేవ మధు చేయాలి ఇంకో ఆదిత్యుడు ఉండడు ఇంకో ఆదిత్యుడు కాబట్టి వీళ్ళు అధ్యాత్మ విరోధులు వీళ్ళు అధ్యాత్మ విరోధులు అధ్యాత్మానికి వీళ్ళు విరోధులు ఇప్పుడు మీకు చెప్తా చూడండి మీరు పద్దెనిమిది సార్లు శబరిమలై వెళ్ళి రావాలని మీరు వ్రతం పూనేారనుకోండి అయ్యప్ప హృదయంలోనే ఉన్నాడు అని అనుకోవడానికి మీరు విరోధులు ఉన్నా చెప్పండి మీరు నేను ఐఎం నాట్ క్రిటిసైజింగ్ ఎ ప్రాక్టీస్ ప్రాక్టీస్ని క్రిటిసైజ్ చేయట్లా నేను దేన్ని క్రిటిసైజ్ చేస్తున్నాను క్రిటిసైజ్ చేయట్లా ఎగ్జామిన్ చేస్తున్నాను అయ్యప్ప శబరిమలలో ఉన్నాడని మీరు దృఢంగా నిశ్చయం చేసుకోకుండా మీరు ఇంత దూరం ప్రయాణం చేయగలరా చేయలేరు నా హృదయంలో లేడు ఉన్నాడో లేడో నాకైతే కనపడటం లేదు నాకు అక్కడే కనపడతాడు అని మీరు నిశ్చయం చేసుకున్నప్పుడే మీరు అక్కడికి వెళ్ళగలుగుతారు అదొక స్టేజ్ ఉంటుంది కాబట్టి ఆ నిశ్చయాన్ని బట్టి ఆ క్రియ వస్తుంది ఇప్పుడు ఇంకో ఆదిత్యుడు ఉండాలి ఈయన ఇప్పుడు ఆదిత్యో దేవ మధు అంటే ఇంకో ఆదిత్యుడు ఉండాలి తనకంటే భిన్నంగా ఉండాలి తనకంటే భిన్నంగా లేకపోతే ఉపాసన ఏం చేస్తాడు కాబట్టి ఉపాసన అంటే ద్వైతం ఉండాలి కర్మ అంటే ద్వైతం ఉండాలి కాబట్టి ఆదిత్యుడు ఇంకొక ఆదిత్యుణ్ణి ఉపాసన చేయటం కుదరదు ఈ విధంగా దేవతలలో ప్రతి దేవతకి ఉపాసనలు ఉన్నాయి వాయు ఉపాసన ఉంది వాయువు వావసంవర్గ అని ఛాందోద్యం ఐదో అధ్యాయం ప్రారంభంలోనూ ఎక్కడ ఉంది ఐదో కాదు నాలుగు అనుకుంటారు వాయుదేవత ఏ ఉపాసన చేస్తాడు దాన్ని కాబట్టి మనుష్యులు ఉపాసన చేసుకోవాలని పెట్టారు తప్ప దేవతలు కూడా ఉపాసన చేసేస్తారని కాదు కాబట్టి దేవతలకి ఉపాసనలయ్యేందు అధికారము లేదు మధు విద్యలో అధికారం లేకపోతే బ్రహ్మ విద్యలోనూ ఉండదు సేమ్ రూల్ అప్లైస్ టు దట్ ఆల్సో అని జేమిని ఆచార్యుల యొక్క అభ్యంతరం ఆదిత్య వ్యపాశ్రయాణి పంచరోహితాదీని అమృతాని ఉపక్రమ్యా ఇంకా ఉపాసన ఇంకా ముందుకు వెళ్తూ ఉంది ఎలా ఉంటుందంటే ఈ ఆదిత్యుని ఎందు వేరువేరు కలర్స్ ఉన్నాయి ఆదిత్యుని ఉదయించే సూర్య బింబం ఎంత పెద్ద బింబం ఉంటుంది దాంట్లో ఇక్కడ ఎరుపు ఉన్నది ఇటువైపు తెల్లగా ఉన్నది ఇక్కడ కొంచెం బ్లాక్గా ఉన్నది అని ఈ విధంగా ఐదు రకాల కలర్స్ని అక్కడ ఊహ చేశారు పంచ ఐదు కలర్స్ పంచ రోహితాది అని అమృతాది ఆ కలర్స్ని అమృతము అని పేరు పెట్టారు అమృతము అంటే తేనె ఆదిత్యుడు తేనె పెట్టయితే దాంట్లో ఉండాలి కదా ఉంది తేనె ఇక్కడ ఎర్రగా ఉంది అది తేనె ఇక్కడ తెల్లగా ఉంది అది తేనె తేనె కూడా రంగురంగులుగా ఉంటుంది కదా అలా ఊహించుకోవడమే అధ్యాస సో ఇది తేనె ఇది తేనె అని ఐదు తేనెలు ఉన్నాయి ఒక్కొక్క తేనెకు ఒక్కొక్క దేవత భోగ భోగిస్తున్నాడు అని కూడా చెప్పారు ఎవరు ఆ దేవతలు వసవహ రుద్రాహ ఆదిత్యాహం అలా ఇది ఉందా వసవ రుద్ర ఆదిత్యాహ మరొక సాధ్యాశ్చ పంచదేవ గణ వీళ్ళు దేవతలు గణములు గణములుగా ఉంటారు గ్రూప్స్ గ్రూప్స్గా ఉంటారు మనుష్యులు అంతే మనుషులు కూడా గ్రూప్స్ గ్రూప్స్గా ఉంటారు మీరు ఎక్కడికి వెళ్ళినా చూసినా గ్రూప్స్గానే ఉంటారు ఆఖరికి వేదాంత స్వరూప వాళ్ళు కూడా ఒక గ్రూప్గా తయారైపోయి ఆ గ్రూప్కి రిజిస్టర్ చేసుకుని కూర్చున్నారు వేదాంతం అంటే సర్వాత్మభావం కదా కానీ వీళ్ళు సర్వాత్మభావం ప్రాక్టీస్ చేయరు మేము ఫలానా శక్తికి ఫలానా మిషన్ వాళ్ళము లేకపోతే ఫలానా గురుకులము వాళ్ళము మాకు మిగతా మిషన్స్ తోటి గురుకులంతో సంబంధం లేదు మేము ఈ మిషన్కి గురుకులము చెందిన వాళ్ళము అని వేదాంతులే ఒక గ్రూపుగా తయారైతే వీళ్ళు సర్వాత్మభావంలో ఉండాల్సిన వాళ్ళు ఇక ఇతర జనుల గురించి చెప్పేదేముంది ఇతర జనులు ఫ్రాటర్నిటీస్ ఉంటాయి సో స్టాంపులు కలెక్ట్ చేసి వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ కలిపి గ్రూపు సంవత్సరానికి ఒకటి సమావేశం డిన్నరు ఇవన్నీ ఉంటాయి ఎందుకు స్టాంపుల్ కలెక్ట్ చేయటం ఎందుకు అదే వేస్ట్ అనుకుంటుంటే మళ్ళీ ఇదొకటి దాని ఎత్తి ఎవ ఉంటాయి మానవ మానవ సముదాయాలు అలా ఉంటాయి దేవతలు కూడా అంతే వాళ్ళు కూడా గణములుగా ఉంటారు వస వహ వెనమండుగురు ఓ గణం వాళ్ళు ఏం చేస్తారంటే ఈ రోహిత రూపమైన తేనెను వాళ్ళు ఆస్వాదిస్తూ ఉంటారు రుద్రాహ వీళ్ళు మంది వీళ్ళు ఇంకొక తేనెను వీళ్ళు ఆస్వాదిస్తారు ఆదిత్యాహ వీళ్ళు పన్నెండు మంది వాళ్ళు మరో తేనెను ఆస్వాదిస్తారు ఇంకా అంతా భేదమే భేదమే మరుత వీళ్ళు నలభై తొమ్మిది వీళ్ళు సెవెన్ ఇంటూ అలాగే సాధ్యాహ అని ఇంకో గణం దానికి నెంబర్ కూడా ఈ ఐదు గణముల వాళ్ళు క్రమంగా ఆయా అమృతమును సేవిస్తూ ఉంటారు తత్తదమృతముపజీవంతి ఆయా అమృతములను వాళ్ళు చక్కగా అనుభవిస్తూ ఉంటారు ఇత్యుపదిశ అని ఉపదేశించారు సరిగ్గా వాళ్ళ ఇలాగా ఆదిత్యుడిని వీళ్ళందరూ మధుగా ఉపా భోగిస్తున్నారు అని మీరు ఉపాసన చేయండి అలా ఆ మీరు భావన చేయండి అని మనకి ఉపదేశము మనుష్యుడికి ఆ ఉపదేశం ఎలా ఉందంటే సయ ఏతదేవమమృతం వేద ఎవడైతే ఏ మానవుడైతే ఈ అమృతమును ఈ రోహిత రూపమైన అమృతమును ఈ విధముగా ఉపాసిస్తాడో వేద అంటే ఉపాసించడం ఉపాసిస్తాడో వాడికి ఏమవుతుంది వసునామేవ ఏకో భూత్వా వీడు కూడా వసువులలో ఒకడైపోతాడు ఎప్పుడు తరువాతి కల్పంలో ఈ ఉపాసన యొక్క పుణ్యం చేత వసువులలో ఒకడుగా అయిపోతాడు అయిపోయి అగ్నినైవ ముఖేనా ఏతదేవామృతం దృష్ట్వా తృప్యతి అగ్నిరూపుడు అయిపోతాడు అగ్ని వసువుల్లో ఒకడు అగ్ని ప్రముఖుడు వసువుల్లో ప్రముఖుడు వీడు ఉపాసనా బలం చేత అగ్నిరూపుడు అయిపోతాడు అగ్నిరూపుడు అయిపోయి ఆ అగ్ని అనే ముఖంతో వసువులకి ఎనిమిది మందికి ఎనిమిది ముఖాలు ఉంటాయి అగ్ని అనే ముఖంతో ఈ ఆదిత్యుని యొక్క ఒకనొక తేనె భాగమును ఆస్వాదిస్తాడు ఏమంటే ఆస్వాదించటము అంటే ఏమిటి దృష్టా తృప్తి అతి నేను చాలాసార్లు దేవతలు శంకరులు అన్నారు భక్షన్న భక్ష అంటే ఇలా ముద్దల ముద్దల కింద వేసుకుని నోట్లో వేసుకుని నదిలేసి భక్ష్యం చేసి అలా చేయరు దేవతలు మరి అలాగా దృష్లైవ తృప్తి అంతే అలా చూసి అంచేతనే దేవతలకు ధూపం సమర్పయా దీపం దర్శ ధూపమాఘ్రాపయామి దీపం దర్శయామి అవి ఆహారం సమర్పయా ఆహారం భోజ్యామి అలా ఉండవు భోజనం తినిపిస్తాను ఆయన చేతికి తినిపిస్తాను అది తినిపిస్తాను అలా ఉండవు ఏముంటుంది మరి నివేదయుష్యామి ఉంటుంది నివేదనము నివేదనముకే ప్రత్యయం మారిస్తే నైవేద్యము అవుతుంది అయ్యి అయ్య అవుతుంది బధ్యత ఎ ప్రచయం చేస్తే నైవేద్యమైంది త్వదంతం అన్న చేరిస్తే నివేదనమైంది కాబట్టి దేవతలు అలా చూసి తృప్తి పొందుతుంటారు చూస్తేనే తృప్తి వాళ్ళ కడుపు నిండిపోతుంది ఎందుకంటే వాళ్ళ కడుపు జ్ఞానరూపమైనది వాళ్ళు చిన్మయులు కదా చిన్మయుడికి కడుపు ఎలా నిండుతుంది తెలుసుకోవడం చేతనే దర్శనము దర్శనం అంటే తెలివిక తెలివిట చేతనే కడుపు నిండుతుంది చిన్మయుడికి వేరే మధ్య మాంసమయుడికి వాడు తినాలి నవిలి తినాలి కాబట్టి నవిలి తినరం కాబట్టి దేవతలు నవిని తినరం కాబట్టి అలా అనుకోకూడదు కాదండి అలా అనుకుంటున్నారు వాళ్ళంటే మరి వాళ్ళు దేహానికి ఎక్స్ప్లో అయినట్టు వాళ్ళు అలా ఎందుకు అనుకుంటున్నారు అని వాళ్ళే చెప్పాల్సి ఉంది వాళ్ళు చెప్పేస్తారు కూడా వాళ్ళకేమి అడ్డే మీలేదు వాళ్ళు అలా మా ఆగమంలో చెప్పాడంటే ఇప్పుడు రాముడు అనుకోవాలా రామనారాయణ అనుకోవాలా అని దెబ్బలాడేసుకుంటున్నారు కదా గట్టిగా దెబలాడేసుకుంటున్నారు టీవీ నుండా వచ్చేస్తాం భద్రాచంలో రాముడు అనాలా రామనారాయణ ఇది ఆయన ఒక జీయర్ గారు వచ్చి దీన్ని ఈ వివాదాన్ని లేవనెత్తి వెళ్ళారు అని పేపర్లో వచ్చింది రాముడే నారాయణుడు రాముడి ద్వారా నారాయణుని మేము పూజిస్తున్నాము అని ఈ రామభక్తులు మా మనస్సు కూడా మా మా సెంటిమెంట్ హతైపోయింది ఏం హత్యయింది ఏ వర్డ్ సెంటిమెంట్ ఈజ్ హర్త్ రాముడి ద్వారా నారాయణుడు ఆయన అంటున్నాడు మీ అభ్యప్రాయుడే అంటే మేము రామభక్తులము ఏం చెప్పమంటారు సత్యా బోల్ బోల్నే కాకు వచ్చినాయి డెవలప్మెంట్ వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఎప్పుడూ వేణి రామ నారాయణ అనేది ఎందుకు పట్టుకొచ్చావు దట్ సౌన్సే మోర్ లాజికల్ ఆర్గ్యుమెంట్ అది కొంచెం లాజిక్ ఆర్గ్యుమెంట్ తప్ప రాముడు నా వేరు అనే ఆర్గ్యుమెంట్ అసలు ఆర్గ్యుమెంటే కాదు తర్వాత ఇంకోటి శ్రీరామచంద్రాయన మహా అంటే సరిపడుతుంది ఈ నారాయణ ఏమిటి మధ్యలో కాదు నారాయణ లేకపోతే అసలు ఇది నిలబడినా నిలబడదంటూ వాళ్ళకి పెద్ద పట్టుదల దీన్ని చూసి నవ్వాలంటారా ఏడవాలంటారా ఈ వివాదాన్ని చూసి వివాదంలో సారముంటే మీరు ఏదైనా అధ్యయనం చేసి దానికి సమాధానం చెప్పవచ్చు సారము లేదు వివాదంలో వాళ్ళు దెబ్బలాడుకుంటున్నారు ఊర్లేదు పేరు లేదు ఇంటి కొడుకు పేరు సోమలింగం ఉండాలా లేకపోతే రుద్రలింగం ఉండాలా అని దెబ్బలాడుకుంటున్నారు వాళ్ళకి ఏం సమాధానం చెప్తాను వెరీ పీక్వల్ మై పీపుల్ డూ లైక్ దాట్ దట్ ఓన్లీ షోస్ ఎ కైండ్ ఆఫ్ ఇన్నర్ మెలైస్ అంటే ఒక వ్యాధిలాగా ఈ నామరూప బుద్ధి అనేది ప్రవేశించిందని ద్వైతం అలాగే ఉంటుంది కరడు పెట్టిన ద్వైతము అలాగే ఉంటుంది నామరూపాలు సత్యం అన్నవాడికి ఆ నామం ఈ నామమే కావాలి ఆ నామం పనికిరాదు ఈ రూపమే కావాలి ఆ రూపం పనికిరాదు ద్వైతంలో ఉన్నంత కాలుష్యము ఇదో ఇన్ని రూపాలుగా అది బయటపడుతూ ఉంటుంది అల్టిమేట్గా ఆల్ ఈజ్ వన్ అనే మాట లేకుండా కనుక మీరు ఈ భేద ఉపాసనలు మొదలు పెడితే ది లీడ్ టు ఎ కరప్షన్ మనకి స్పష్టంగా తెలుస్తూ కాబట్టి దేవతలు తినరు వెంకటేశ్వర స్వామి లడ్డూలు ఉడి అప్పడాలు ఇవన్నీ తిండా ఆయన ఏమైనా అప్పడాలా ఉడియాలా ఏదో పెడతారు కదా అప్పాలు అవన్నీ కూర్చొని తింటాడా అవి మనమే తినడానికి కష్టం అవి ఆ అప్పాకి మనమే తినలేవు ఆయన ఏం తిట్టాడో ఏం పెడతాడో ఆ స్వీటు ఆ లడ్డు యూ కెనాట్ హీట్ ఇట్ తెలిసే ప్రాబ్లం ఇద్దట్ లడ్డు బికాస్ It is, that is right. It cannot survive on the mat. That is why they have formulation allowed on the mat. They have no preservability. You cannot preserve it. That formulation has marked it. When they do the mat, they will get to the mat. They will get to the mat. Whereas, when they do the mat, it doesn't survive at all. మొన్నాడు ఒక్కరోజు ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ అయ్యేప్పుడు కదా డి డిగ్రేడ్ అయిపోతూ ఉంటాం అంచేత నేను చెప్తాను ఉంటే ప్రసాదం ప్రసాదం అని చెప్పేసి ఉంటే ఇలా పొట్లాలు తీసుకొచ్చి పెట్టేసి తినేసేయండి అని పెట్టకండి ఎందుకంటే అందరికి ఇష్టం ఉండకపోవచ్చు వేరేదే ఓ ముక్క తీసుకొని ఒకలో వేసుకొని దారిని లేకపోతా ఆల్ పీపుల్ వేరాట్ లైక్ ఇట్ సో డోంట్ డూ ఆల్ దట్ అని నేను చెప్తూ ఉంటా ఎందుకంటే ఎవరు ప్రసాదం వాళ్ళే తింటారు మీరు చెప్తూ చేయొద్దు ఇంతకీ ఇంతకీ దేవతలు చూసి తృప్తి చెందుతారు అంతే కాబట్టి చక్కగా మీరు భోజనం చేసే ముందు ఇది వైశ్వామ రూపాసనానికి చానుగ్రంలో ఉంది భోజనం చేసే ముందు గాయత్రి ప్రోక్షణం చేయాలి చేస్తే అది పవిత్రమవుతుంది ఇది అన్నం పరబ్రహ్మస్వరూపం అని భావన చేసి ఈ లోపల ఉన్న అగ్నిదేవులకు ఆ ఈశ్వరులకు సమర్పిస్తున్నాను అని భావన చేసేసి మీరు భోజనం చేసేస్తే అయిపోయిందంటే మీరు మహాపుణ్యం మీకు చక్కగా ఆరోగ్యకరమైన భోజనాన్ని మీరు చూస్ చేసుకుని తినేయచ్చు ఈ లడ్డూలు ఇవి తినే మనకి పడిందని పడలేదని అది రుచిగా లేదని ఈ సమస్యలేమీ ఉండవు సో యూట్ విల్ హ్యావ్ టు రీథింక్ ఆల్ దీస్ థింగ్స్ నీడ్ ఎల్ ఇల్ ఎగ్జామినేషన్ శాస్త్రాలను ఒక్కసారి చూసుకుని దానికి తగ్గట్టుగా అవసరమైన మార్పులు చేసుకోవడంలో తప్పేం గతానుగతికంగా ఉండక్కర్లేదు వాళ్ళందరూ అలా చేసేటటువంటి మేము ఎలాగే చేస్తాం అనక్కర్లా ఎనివే దిస్ ఈజ్ ఆల్ డైవర్షన్ సో దృష్వా తృప్తి అది ఇంత వాళ్ళేం భోజసేరు చూసి సంతోషిస్తారంట అని అని ఎవడైతే ఉపాసన చేస్తాడో వాడు కూడా వసూలలో ఒక్కడైపోయి ఆ సూర్యభగవాను రూపంలో ఉండేటువంటి మధువును ఆస్వాదించి తృప్తిని జందును అని ఫలాన్ని చెప్పారు ఇదిన వస్వాద్యుపజీవ్యాన్ని అమృతాన్ని విజానతాం వస్వాది మహిమ ప్రాప్తి దర్శయతి ఆ ఉపాసన యొక్క లక్షణం ఏమిటంటే ఈ వసువులు రుద్రులు మొదలైన దేవతలు ఆదిత్యుణ్ణి ఏ విధంగా సేవిస్తున్నారు అనుభవిస్తున్నారు భోగిస్తున్నారు ఆస్వాదిస్తున్నారు అని భావన చేయాలి అని భావన చేయటం వల్ల ఆ ఉపాసన యొక్క ఫలం ఎంత గొప్పదంటే వీడు ఈ దేహత్యాగం చేసే ఆ వసువులలో ఒక్కడుగా అయ్యి వెంటనే కావచ్చు లేకపోతే మళ్ళీ కల్పంలో కావచ్చు అయ్యి వాడు అగ్నిరూపుడై ఆదిత్యుణ్ణి వీడు కూడా ఆస్వాదిస్తాడు తేనెను ఆస్వాదించినట్లుగా అని మహాఫలాన్ని చెప్పారు ఆస్వాదుని యొక్క మహిమను వీడు పొందుతాడు అని వస్వాదయస్తూ కాన్ అన్యాన్ వస్వాదీన్ అమృతోపజీవిన విజానీయు ఇప్పుడు ఈ ఉపాసన మీకు అర్థమైందా ఈ ఉపాసనని మనుషులు చేస్తే చాలా బాగుంటుంది వాళ్ళు ఉపాసన చేసి వసు రూపాన్ని ఈ ఉపాసనని వసువులు ఎలా చేస్తారు వసువులు ఎందుకంటే సపోజ్ వసువులు ఎనమండుగును కూర్చుని ఈ ఉపాసన చేయడానికి కూర్చున్నారనుకోండి వాళ్ళు ఏమని భావన చేయాలి వసువులు ఆదిత్యున్ని ఆస్వాదిస్తున్నారు అని భావన చేయాలి ఏ ఏ వసువులు వాళ్ళేదో మళ్ళీ తామే ఆస్వాదిస్తున్నామని ఉపాసన చేస్తే కుదరదు ఉండాలి అంటే అప్పుడు వాళ్ళు ఏం చేయాలి ఇంకో సెట్ ఆఫ్ వస్తువులను వాళ్ళు కల్పించాలి ఇంకో సెట్ ఆఫ్ వస్తువులను కల్పించాలి ఎక్కడ నిం పట్టు చూస్తారు ఇంకో సెట్ ఆఫ్ వసువులను వాళ్ళే వసూలై ఉండే కాబట్టి ఈ ఉపాసన మనుష్యులకి బాగుంటుంది తప్ప వసూలకి ఈ ఉపాసన అన్వయించదు అంటే వసువులకి ఈ ఉపాసన ఎందు అధికారము లేదు ఓకే కంవా అన్యం వస్వాది మహిమానం ప్రేప్సేయు తర్వాత ఇంకోటి మీకు ఈ ఉపాసన చేయాలనే కోరిక ఎవడికి పుడుతుంది మనిషికి పుడుతుంది ఎందుకని వాడు వసువు అవ్వాలి నేను అనుకుంటాడు వసువు అవ్వాలి కోరిక ప్రేప్స వసుత్వమును పొందే కోరిక ఉండాలి ఉంటే వాడు యోగ్యుడవుతాడు కామన లేదే ఉపాసనకి యోగ్యుడు కాడు ఆ కామ్యోపాసనకి కామన లేని వాడు యోగ్యుడు కాదు ఇప్పుడు మీకు సంపద మీద మీకు శ్రద్ధ లేదనుకోండి ఉన్న సంపద చాలు నాకు సంపద వద్దు అనుకుంటే మీరు లక్ష్మీ యాగం చేస్తే ఎక్కడ కుదురుతుంది కుదరదు అది సరే అంతకంటే అధ్వానం లక్ష్మీదేవి కూర్చుని లక్ష్మీ యాగం చేసిందంటే అనార్థం ఉండదండి అది మరీ అధ్వానంగా అలాగే ఈ వసువులు కూర్చుని వసువులు ఆస్వాదిస్తున్నారు అని ఈ వసువులు కూర్చుని ఎలా భావన చేస్తారు ఇంకో సెట్ అఫ్ భావన చేయాలా ఏమీ పైగా ఫలం ఏం పొందుతారు వాళ్ళు వసువులైపో వాళ్ళు వసువులేగా కాబట్టి ఉపాసన ప్రక్రియలోనూ వసువులకు యోగ్యత లేదు ఆ ఉపాసన యొక్క ఫలమును పొందుతాయందు వసువులకు యోగ్యత లేదు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వసువులై ఉన్నారు కనుక తథ అదేవిధంగా ఇంకో ఉపాసన చాలా మంచి ఉపాసన అగ్నిఃపాద వాయుపాద ఆదిత్యపాద దిశ పాద ఈ ఉపాసన నేను చాలా ఇష్టపడ్డాను ఆ రోజుల్లో ఎందుకంటే ఈ ఉపాసనలో ఎలా చెప్పారంటే సర్వం బ్రహ్మ ఇది మనకి రాబోతోందేమో అనిపిస్తోంది నాకు శాంజల్య విద్యలో సంభవ సర్వం కల్విదం బ్రహ్మే చేత తజ్జలానికి ఉపాసీత సర్వం కల్విదం బ్రహ్మ తజ్జలాన్ ఇది శాంత ఉపాసీత అని ప్రారంభమవుతున్నాడు మనం చదవబోయేది చక్కటి ఉపాసన దాంట్లో పరబ్రహ్మను జీవరూపంగా చూపిస్తారు జీవుడు పరబ్రహ్మ రూపంగా చూపించడం సరే జీవుడు నీ మహిమ గొప్పదిగా నువ్వు ఎక్స్పాండ్ అయితే పరబ్రహ్మ అవుతావని చెప్పడం ఒకటి పరబ్రహ్మ తగ్గి తగ్గి తగ్గి జీవుడయ్యాడని చెప్పాడు అవతారం ఉంటే అంతే కదండి సో సర్వజ్ఞాపకుడైన విష్ణు రాములుగా పుట్టాడు అంటే ఒకటి తగ్గాడా కాబట్టి భగవంతుడే తగ్గి జీవుడవుతాడు జీవుడే పెరిగి భగవంతుడవుతాడు మంచి ఉపాసన సో ఆ ఉపాసనలో ఇది ముఖ్యంగా సర్వాత్మ భావానికి సర్వము బ్రహ్మయే అనే భావానికి చక్కటి ఉపాసన ఈ బ్రహ్మని మీరు నాలుగు భాగాలు చేసుకోమన్నారు బ్రహ్మ నాలుగు భాగాలు చేసుకోను అగ్నిఃపాద మీకు చుట్టూ ఉన్న వేడి ఉంది చూసారా అది ఒక భాగము అంటే మీకు వేడి బాగా అనిపిస్తే ఆ పరబ్రహ్మ నన్ను ఆ పరమాత్మ నన్ను స్పృశిస్తున్నాడు ఇప్పుడు ఆ వేడి ఏమనుకు వేడికి ఇబ్బంది కలిగిస్తుందా మీకు ఇబ్బంది కలిగిస్తుంది ఇప్పుడు వెంకటేశ్వర స్వామి క్యూలో నిలబడితే రెండు గంటలు నిలబడతాడు ఎందుకు నిలబడతాడు ఆ ఈశ్వరుని అనుగ్రహం అనే భావన చేత ఆ బలం వస్తుంది అదే మార్కెట్కి వెళ్ళి రేషన్ షాప్ దగ్గర నిలబడమనండి పది నిమిషాలు కూడా నిలబడాలి అండి అదేవిధంగా ఆ పరమాత్మయే నన్ను స్పృశిస్తున్నాడు ఈ మే నెలలో కొంచెం గట్టిగానే స్పృశిస్తున్నాడు అని అనుక్కోవాలి సో అయిపోతుంది అదే ఒక పాదము వాయుపాద ఆ పరమాత్మ ఈ లోపల ప్రవేశించి ఈ ఆక్సిజన్ సప్లై చేస్తూ రక్షిస్తున్నాడు వాయుపాద నమస్తే వాయు అని మంత్రం ఉండమేమున్నది ఆదిత్యఃపాద చుట్టూ ఉండే ప్రకాశమంతా కూడా ఆ పరమాత్మయే దీపం చూపిస్తున్నాడు వెలుగు ఇచ్చి దీపాన్ని చూపిస్తున్నాడు దిశపాద ఈ చుట్టూ ఉండే దిక్కులంటే ఆకాశము అది ఒక పరమాత్మ యొక్క ఒక పాదము అని ఈ విధంగా ఉపాసన చేయమన్నారు ఇప్పుడు ఇక్కడ ప్రశ్న ఏమిటంటే ఈ ఉపాసన ఎవడు చేస్తాడు మనిషి చేస్తాడా దేవతలు చేస్తాడా మనిషి చేయాలి సపోజ్ అగ్నిదేవుడు కూర్చున్నాడు అది కొన్ని ఉపాసన చేయటం అప్పుడు ఆయన అగ్నిస్పాద ఏ అగ్ని ఇంకో అగ్నిని కల్పించుకోవాలి వాయుదేవుడు కూర్చుంటే వాయుస్పాద ఇంకో వాయువుని కల్పించుకోవాలి అది ఆర్గ్యుమెంట్ వాయుర్వావ సంవర్గ దీన్ని సంవర్గ విద్య వాయుదేవుడు సంవర్గస్వరూపుడు సంవర్గము అంటే ఆ సర్వమును తన ఎందు కలుపుకునేది కానీ సంవర్గము అంటారు అంటే ఈ సృష్టి ప్రళయంలో ఎలా పోతుంది భౌతిక పదార్థములన్నీ భూ పృథివీ ఎందు విలీనమవుతాయి పృథివీ అప్పుల అగ్నియందు విలీనమవుతాయి అగ్ని వాయువునందు విలీనమవుతుంది కాబట్టి వాయువు సరే వాయువు తర్వాత ఏదో అవుతుందే ప్రస్తుతానికి అక్కడ దాకా పెట్టుకోవాలి వాయువు గొప్ప దేవత సర్వమును తన ఎందు విలీనం ఆకాశం మినహాయించాడు కాబట్టి ఆయనకి అని బిరుదో ఈ సంవర్గ సర్వమును తన ఎందు ఆయన ఏందా సరే అంటే ఆయన ఊశారు సంవర్గ అంటే సంవర్గము రాశారు నేను ఊహించాను ఎక్కడో ఉంటుంది కొంచెం ముందుకెళ్తే ఏదో ఉంటుంది దాకా ఆ పుస్తకం తీసి చూస్తే అర్థం తెలుస్తుంది ప్రస్తుతానికి మాత్రం ఏం తెలియదు ఇంకేతనే నేను చెప్పాను మీకు అర్థం సంవర్గం అంటే ఏమిటో చెప్పాను కదా సరిపడదు అదే అర్థం ఓకే ఊరికే అసలు ఆయన ఏదైనా సెలవు చూద్దాం అనుకున్నాను అబ్జర్వెంట్ అంటే అన్నింటినీ తనలో కలుపుకునేది బాగానే వచ్చిందిగా వెరీ గుడ్ అది ఎవరు రాశారు మన మాధవానంద రాశారు ఆ పనోల్ని రాశారు ఆయన సంవర్గస్వరూపుడు అనే ఉపాసన చేయాలి ఎవడు మానవుడు ఉపాసన చేయాలి ఉపాసన చేస్తే మహాపుణ్యాన్ని వాడు పొందుతాడు వేరే యాజ్ వాయుదేవతే ఉపాసన చేయాల్సి వచ్చిందనుకోండి సంవర్గుడు ఏ వాయువు తనే వాయువు కదా కాబట్టి ఉపాసనంటే భేదం ఉండాలి ఆయన ద్వైతి కదా ఎవరు ఆయన ఆచార్యుడు జైమి ఆచార్యుడు ద్వైతి ఆయనకి పోని తనను తానే ఉపాసించచ్చు అనే ఆలోచన కూడా రాదు అహంగ్రహోపాసన అని ఉంది అంటే అహం ఉపాసన చేయటం సో వాయువు ఉపాసన చేస్తాడు నేను చేయొచ్చు నష్టమే వచ్చింది ఎలాగా నేనే సంవర్గ స్వరూపు అని అది అలా అలా అంటే పూర్వపక్షమే లేదు అర్థమైంది కదా ఇంకో వాయువు ఎక్కడి నుంచి వస్తాడు అంటే ఎప్పటికీ ఇంకో దాన్ని ఉపాసన చేయాల్సిందే అలా ఆదిత్యో బ్రహ్మేత్యాదేశ ఆదిత్యుడే బ్రహ్మ అని ఉపదేశం ఈ ఆదిత్యుడే పరబ్రహ్మ ఇప్పుడు మనం ఏం చేస్తాం ఆదిత్యుడు చేసి చూసి ఆయనే పరబ్రహ్మ అని చేస్తాం ఆదిత్యుడు ఏమైనా ఉపాసన చేయాలి ఆదిత్యో బ్రహ్మలాగా అంటే ఇంకో ఆదిత్యుణ్ణి కల్పిస్తాడా ఏమన్నా ఇత్యాదిషు దేవతాత్మోపాసనమే దేవతాత్మనా అధికార సంభవతి ఆత్మా స్వరూపం సో ఆ దేవతాస్వరూపములను ఆ దేవతాస్వరూపములే ఉపాసించుట అనేది సంభవము కాదు ఒకడు తనకంటే భిన్నమైన ఒక దేవతాస్వరూపాన్ని ఉపాసించటం సంభవం అవుతుంది కదా అవుతుందే ఆ దేవతాస్వరూపుడే అయి ఉండి ఆ దేవతాస్వరూపాన్ని ఉపాసన చేయుతా అన్నది సంభవము కాదు ఓకే ఇప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నాడు ఏం వ్రతం చేసుకుంటున్నాడు అంటే సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నాడు సత్యనారాయణ స్వామి ఏం చేసుకుంటాడు మానవులు చేసుకోవాలి కానీ ఆనే చేసేసుకుంటే అదేం పద్ధతిగా లేదు కాబట్టి లక్ష్మీదేవి లక్ష్మీ యాగం చేస్తోంది ఇవి మోడర్న్ అలా ఉండడానికి వీలు తథ ఇంకా ఇమావేవ గోతమ భరద్వాజం అయమేవ గోతమ అయం భరద్వాజ ఇదిషు అషి సంబంధు ఉపాసనూ నేషామే ఋషీణం అధికార సంభవతి ఇంకో ఉపాసన ఉన్నది ఇది ఋషులకు సంబంధించిన ఉపాసన సో ఎలాగంటే సో పరబ్రహ్మ ఉన్నాడు ఆయనకి రెండు కళ్ళు రెండు చెవులు రెండు ముక్కులు అంటే రెండు ముక్కు పుటములు ఏకా ఒక నోరు ఉన్నాయి ఈ ఏడు ఏడు ఇంద్రియాలు ఉన్నాయి మనకు కూడా ముఖంలో ఏడు ఉన్నాయి కదా సత్తా రెండు రెండు రెండు ఒకటి ఏడు ఈ ఏడు ఇంద్రియాలు మనకున్నాయి అలాగే ఆ పరమాత్మకు కూడా ఆ ఏడు ఇంద్రియాలు ఉన్నాయి అందుకే ఎవడా పరమాత్మ ఓ పాత్ర ఉంది అక్కడ చమస పాత్ర అని ఉన్నది ఈ చమస పాత్రయే పరమాత్మ అనుకో ఏం మీరు విగ్రహం పరమాత్మ అనుకోగాలండి యజ్ఞంలో చమస పాత్రని పరమాత్మ అనుకోవడానికి అభ్యంతరమే ఉంటుంది అలాగే ఉంటాయి ఉపాసనలు అంటే అదే పరమాత్మ అనుకోవడం సాలగ్రామ శివయే విష్ణువు ఈ లింగమే శివుడు అని అనుకుంటున్నారా అలాగే ఈ పాత్రయే పరమేశ్వరుడు అని అనుకుంటాడు ఈ పాత్రకి రెండు చెవులు ఉన్నాయి మన పరమేశ్వరుడికి రెండు చెవులు ఉన్నాయి కదా ఏదో ఉపాసన సోమపాత్ర సో ఆ సోమపాత్ర ఎందు ఈ రెండు ఆ పాత్రకి రెండు చెవులు ఉంటాయి పాత్రకి చెవులు ఉంటాయి ఇలా పట్టుకునే చెవులు ఉంటాయి ఈ కుక్కర్కి ఉంటాయి చూడండి చెవులు అలాగే రెండు ఉంటాయి ఈ రెండు చెవులలో ఈ ఎడమ చెవి గౌతమ మహర్షి ఈ కుడి చెవి భరద్వాజ మహర్షి అని పట్టునుంటాడు వీళ్ళ పాత్ర అలా భావం చేయమన్నారు హిమావేవ గౌతమ భరద్వాజం ఈ చమస పాత్ర యొక్క ఈ రెండు చెవులు ఉన్నాయే చెవులు పెట్టి తయారు చేస్తాడు దాంతో సోమరసాన్ని పోస్తారు ఈ రెండు చెవులు గోతమ భరద్వాజులు ఎవరిని ఎవరు ఏది అది కూడా క్లారిటీ మళ్ళీ ఎవరు ఏదని మీరు కన్ఫ్యూజ్ పడక్కల ఈ ఎడం వైపు ఉన్న చెవి గౌతమ మహర్షి ఈ కుడు వైపు ఉన్న చెవి భరద్వాజ మహర్షి అనే ఉపాసన చేయాలి యజ్ఞం చేసి ఇవ్వండి ఇప్పుడు ఈ ఉపాసన ఎవరు చేయాలి మనిషి చేయాలి మనిషి యజ్ఞం చేస్తాడు పాత్రను అలా భావన చేస్తాడు ఇప్పుడు మీరు కలశ పూజ చేయండి కలశ పూజ చేస్తారు అక్కడి నుంచే వచ్చే ఇవన్నీ కలశ పూజ ఏమని చేస్తారు స్వయం గంగే యజమున దైవ గోదావరి సరస్వ అన్ని దీంట్లోనే ఉన్నాయి అని చేస్తారు కదా ఆ కలశేషుధావతి అంటో ఏదో మంత్రం కూడా ఉన్నది కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రస్వామిత మూలే తత్రస్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృత ఈ మాతృగణాలు అనే మాటలు వైష్ణవులు కంగారు విడిపోతారు వాళ్ళు చెప్పరు మాట సో ఈ విధంగా మాతృగణంలో అంటే చండికా ఇచ్చాడు ఈ విధంగా కలశంలో ఇవన్నీ ఉన్నాయని మీరు అనుకుంటున్నారా లేదా ఆ కలశానికేమో ఒక కొత్త తాడు పెట్టి కట్టి పసుపోది పెట్టి ఏవో చేస్తున్నారు అలాగే ఇక్కడ ఆ సోమపాత్రకి రెండు చెవులు ఉన్నాయి గౌతముడు భరద్వాజుడు ఇప్పుడు గౌతమ మహర్షి భరద్వాజ మహర్షి కనుక యజ్ఞం చేస్తే వాళ్ళు కూడా చమసపాత్రను తయారు చేస్తే ఇదిగో ఇది గౌతముడు ఇది భరద్వాజుడని ఎలా అనుకోవడం కుదురుతుంది కాబట్టి వాళ్ళకే ఆ ఉపాసన అక్కర్లేదు ఆ ఉపాసన ఎందు వాళ్ళకి అధికారము లేదు అని చెప్పాల్సి ఉంటున్నాయి పనిలో పనిగా దేవతలకు లేదన్నట్టే ఋషులకు కూడా ఆయా కర్మల ఎందు ఉపాసనల ఎందు అధికారము లేదు ఇప్పుడు మనం రామదాసు పూజ చేస్తారు రామదాసు ఉత్సవాలు చేస్తారు రామదాసు కూడా గుడి కట్టేసి పూజలో మీ చేస్తూ ఉంటారు భద్రాచల ఉంటుంది ఇప్పుడు ఆళ్వారులకి గుడులు ఉంటాయి చిన్నో పెద్దో దివ్యక్షేత్రము అని పేరు మనం అందరం వెళ్ళి ఆలవాట్లకే రామదాస్కి పూజ అది చేస్తాం త్యాగరాజ ఆరాధనోత్సవం చేస్తాం త్యాగరాజస్వామికి ఆరాధన చేస్తారు త్యాగరాజస్వామి ఆరాధన చేసుకుంటాడా మరి ఆయనే ఆయన ఆరాధన చేసుకోడుగా కాబట్టి అలాగే గౌతమ భరద్వాజులు కూడా అలా చేసుకోరు కాబట్టి పనిలో పనిగా దేవతలకు అధికారం లేకపోవడమే కాదు ఋషులకు కూడా అధికారం ఆయా సందర్భాలలో ఉండదు ఇంకా ఉంది జ్యోతిషి భావా ఛ అది కూడా పూర్వపక్షమే ఇంకా ఛ ఇంకా దేవతలకు అధికారం లేదని చెప్పేది మరో హేతువు ఇప్పుడు సిద్ధాంతం భావంతు బాధరాయణోస్తి అంటే పూర్వపక్షంతో కాపడం ఎందుకని నేను సిద్ధాంతం దాకా చెప్పాను సో అత్తు అంటే ఆ పూర్వపక్షాన్ని తిరస్కరించి అస్థి ఇక్కడ ఊరికే భావనయే కదయా భావనే చేయమన్నారు కానీ ఇప్పుడు సూర్యుణ్ణి తేనె పట్టు ఒకటి ఉండాలి ఏమిటక్కడ తేనెపట్టు ఉంటే కానీ భావన చేయడమే కుదరదా ఏమీ తేనిపట్టు ఉండక్కర్లేదు భావన చేయడమేగా నేను ఊరికే ఊహించి చెప్తున్నా సూత్రం నేను చూడలేదు మళ్ళీ క్లాస్లో చూద్దాం కాబట్టి భావన ఎవడైనా చేయొచ్చు పర్వాలేదు ఏదో సంథింగ్ లైక్ దాట్ రిప్లై వస్తుంది కాబట్టి రెండు పూర్వపక్ష సూత్రం ఇంకొక పూర్వపక్ష సూత్రం ఏక సిద్ధార్థ సూత్రంతో ఏ అధికారం పూర్తవుతుంది అధికరణం పూర్తవుతుంది పూర్ణమిదూర్ణమిద